శ్రీగురుభ్యో నమ హరి ఓం గణా గణపతి హవామహే జేష్టరాజు ఆన శృంగోతి సాదం శ్రీమహాగణాధిపతాశివసార స్మాచార్యపర్యం వందే ఓం భద్రమే భద్రం పశ్యేమాక్షజ్రాహ స్ంగైస్తుమదేవృత్యద్రో స్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తినో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి క్రమతే ని బుద్ధ సేషు తాయన ే ధర్మాస్తా జ్ఞానం నైతద్బుద్ధేన భాషితం బౌద్ధులు క్షణిక విజ్ఞానాన్ని గురించి చెప్పారు క్షణిక విజ్ఞానము అంటే అవడానికి జ్ఞానమే అయింది కానీ అది చలముగా ఉంటుంది బ్లీప్ డీప్ కాన్షియస్నెస్ అంటారు అది వెలిగే ఆరుపుతూ ఉంటుంది క్షణిక ప్రతి క్షణము వెలగడం ఆడుకోవడం వెలగడం ఆడుకోవడం మరి వాళ్ళు అచలమైన జ్ఞానాన్ని గురించి చెప్పలేదు చలమైన జ్ఞానం గురించి చెప్పారు కానీ అచలమైన జ్ఞానం అంటే కూటస్థమైన జ్ఞానాన్ని వాళ్ళు చెప్పలేదు అది సంహవ్ వాళ్ళు జగన్ మిథ్యాత్వాన్ని హడావిల్లో ఆ ఫోకస్లో పడిపోయి మిత్స్కి మూలంలో ఒక సత్యతత్వం కూడా ఉండి ఉంటుంది అని అది వాళ్ళు పట్టుకోలేదు నిత్యాన్న ఫినామినల్ అన్నా ఒకటే మిత్యాన్న చలా ఒకటే ఏది చలమో అది మిథ్యంతుంది సో చలమునకు అధిష్టానంగా అచలము ఉండాలి అని వాళ్ళు పట్టుకోలేదు అచలాన్ని పట్టుకోలేదు చలమును చలముగా గుర్తించడంతో సరపడింది చిన్నామినాకి మూలల్లో నౌమినన్ను ఉంటుంది దాన్ని అందరూ గుర్తించారు పాశ్చాత్య విద్వాంసులు కూడా నౌమినన్ను గుర్తించారు వెస్ట్రన్ ఫిలాసఫర్స్ చాలామంది గుర్తించారు కానీ బౌద్ధులు ముఖ్యంగా క్షణిక విజ్ఞానవాదులు దాన్ని మిస్ అయిపోయారు ముంచేతన నైత బుద్ధైన భాషితం అంటున్నారు ఒక్కటే మాట అన్నారు ఎక్కువ అనలేదు ఏమీ పరుషంగా అనలేదు ఆయన చెప్పలేదు అది ఆయన నోటీస్ చేయలేదు చెప్పలేదు బుద్ధైనా అంటే అభిప్రాయం బుద్ధుని తర్వాత వచ్చిన ఆచార్యులనే అభిప్రాయం బౌద్ధులు లేదు చెప్పబడలేదు ఇది రహస్యం ఏంటంటే జ్ఞానం నా క్రమతే వాళ్ళు చిత్తము గురించి చెప్పారు చిత్తము క్రమతే అది ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది చిత్తం కానీ జ్ఞానము నా క్రమతే క్రమ అంటే చలనము చలనానికి క్రమ అని పేరు సో జ్ఞానం నా క్రమతే ఇది జ్ఞానము న క్రమతే అనే తత్వాన్ని తెలుసుకోవటానికి ఆకాశ దృష్టాంతం తీసుకోవచ్చు ఆకాశ నా ఇప్పుడు సినిమాలో కార్ నడుస్తోందనుకోండి కారు పరిగెడుతోంది కానీ ఆ కారు యొక్క పరిగెత్తటాన్ని ప్రకాశింపజేసే వెలుతురు అది పరిగెత్తం వెలుతురు కూడా పరిగెడుతుందా పరిగెత్తా ఇప్పుడు కారు పరిగెడుతుంటే వెలుతురు కూడా పరిగెత్తుందనుకోండి అప్పుడు ఇంక తెర ఉండదు ఆ గోడ మీదగా ఎక్కడికపోతుంది వెలుతురు పరిగెత్తడం ఎలుతురు అక్కడే ఉంటుంది వెలుతురు ఏం చేస్తుందంటే చలనాన్ని ప్రకాశింపజేస్తుంది తాను చెల్లించడం ఆకాశము అంటే ఇప్పుడు ఘటం ఇది దీన్ని స్వామి అభేదానంద కూడా చాలా ప్రేమగా దాన్ని నిరూపించే ప్రయత్నం చేశారు ఈ ఘటం ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ ఘటం ఉన్నది ఈ ఘటాలు ఉపయోగపడతాయి ఘనదృష్టాంతానికి ఈ ఘటనలో ఆకాశం ఉన్నది ఈ ఘటన ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది ఆ లోపల ఉన్న ఆకాశం వెళ్ళిందా వెళ్ళలేదు ఎందుకంటే సపోజ్ ఘటం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అంటే అర్థం ఏమిటి ఘటం ఇక్కడ ఉంది అక్కడ లేదు అంచేతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది ఏమండి ఆకాశం ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఎలా వెళ్తుంది ఇప్పుడు ఇక్కడున్న ఆకాశం ఇక్కడికి వెళ్ళింది అనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలిసినా ఇక్కడ ఆకాశం ఆల్రెడీ ఉంది ఈ కొత్త ఆకాశానికి అవకాశం ఉండదు ఇంకా అసలే స్పేసు స్పేసుకి స్పేస్ లేని పరిస్థితి ఏర్పడుతుంది లేకపోతే ఈ కొత్తగా వచ్చిన ఆకాశము అంతకుముందున్న ఆకాశము బాగా దట్టంగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆకాశం కొంచెం థిక్గా ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ఆకాశం ఉండకూడదు కానీ ఇట్స్ నాట్ లైక్ గా అయితే ఆ స్వామి అభయదానంలో ఏమన్నారంటే ఈ ఘటన ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆకాశం కూడా వెళ్ళినట్టు అనిపిస్తుంది అదే మాయా అన్న మాయా అంటే అవిద్య కదా అవిద్య ఎప్పుడూ ఒక భాంతిని కలిగిస్తుంది కాబట్టి మాయ అంటే ఏమిటి ఈ ఘటం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఆకాశం కూడా వెళ్ళిందనే అనిపిస్తుంది అప్పుడు దాని పేరే కాబట్టి మనం ఏమని చెప్పచ్చు అంటే ఘట క్రమతే ఆకాశ న క్రమతే అని చెప్పాలి జ్ఞానం కూడా జ్ఞానం నా చలనాన్ని ప్రకాశం తెలుపుడు చేస్తుంది జ్ఞానం జ్ఞానం కూడా చెలిస్తే చలనాన్ని తెలుపుడు చేసే వ్యవస్థ లేకుండా అయిపోతుంది జ్ఞానం స్థిరంగా ఉంటేనే చలనము ప్రకాశిస్తుంది కాబట్టి జ్ఞానము క్రమ అది చలించదు ఆత్మ అంటే జ్ఞానస్వరూపము కాబట్టి ఆత్మ ఎందు చలనము ఉండదు అంటే వికారములు ఉండవు ఆత్మ అహో నాసీయ సూక్తం కూడా వచ్చేసింది వెరీ నైస్ సో ఆత్మ అసంగీతము ఇప్పుడు సుఖం వచ్చిందనుకోండి ఆత్మ సుఖం అయిపోతే తర్వాత దుఃఖం వచ్చినప్పుడు ఆత్మ దుఃఖం అయిపోతుంది ఆ విధంగా ఆత్మ సంసారి అయిపోతుంది కానీ సుఖం వచ్చినప్పుడు ఆత్మ సుఖము కాదు దుఃఖం వచ్చినప్పుడు ఆత్మ దుఃఖము కాదు ఆత్మ అసంగీతము ఇది బాగా గుర్తులో పెట్టుకోవాల్సిన విషయం మనం వేదాంతాన్ని ఆచరణలో పెట్టాలి అని అంటామే ఆచరణ సంఘములకు అవకాశం వచ్చినప్పుడు ఆత్మ అసంగము అని గుర్తు చేసుకుంటూ ఉన్నారు సంఘానికి తోటి ఉన్న సందర్భాలు చాలా ఉంటాయి డబ్బుతోటి సంఘం ఉంటుంది ఇల్లు వాకిలితోటి సంఘం ఉంటుంది రిలేషన్స్ ఉంటారు కదా భార్యాభర్త కొడుకు కూతురు ఇలాంటి ఉంటాయి ఈ సంఘములు ఎలా ఉంటాయంటే ఇప్పుడు దిస్ పాయింట్ ఆఫ్ టైం అవి చాలా బాగున్నాయని అనిపిస్తుంది ఇప్పుడు తండ్రి కొడుకు ఉన్నారనుకోండి ఆ కొడుకు చక్కగా బుద్ధిమంత్రిగా ఉండి చదువుకుంటున్నాడు తండ్రి చెప్పిన మాట వింటున్నాడు అప్పుడప్పుడు తండ్రికి హెల్ప్ కూడా చేస్తూ ఉంటాడు జనరల్గా కొడుకు తండ్రికి హెల్ప్ చేసి తక్కువ ఉంటుంది ఎప్పుడైనా కూతురు చేయాలి తప్ప కొడుకు చేసే సందర్భం కానీ తక్కువ ఉంటుంది నాకు అర్థమైనంతలో అందరి అనుభవం అలా ఉండక్కర్లా ఉంటే అసలు జనరల్గా నేను చూసింది చెప్తున్నా బట్ స్టిల్ ఏదో చిన్న హెల్ప్ ఏదో చేస్తున్నాడు అనుకోండి సపోజ్ అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏ సంఘంలో దోషమే ఉందంతా బాగానే ఉంది కదా అనిపిస్తుంది ఏమండీ అలాగా డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే వీక్ ఆఫ్టర్ వీక్ మంత్ ఆఫ్టర్ మంత్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కూడా బాగానే ఉన్నట్టుగానే ఉంటుంది ఈ సంఘం సంఘం వేదాంతులు ఇలాగే చెప్తారు వీళ్ళు సంఘం బాగానే ఉంది కదా ఎందుకు ఇలాగ దీని మీద రుచికు పడతారు ఈ వేదాంతులు అని అనుకునిపిస్తుంది But... a time comes.. sooner than later. Gay слишком... please God of God without mercy it will after you start taking its toll. The toll booth is <laughs> not too late the road to make you will come from... him cars Coast centre and he will come from a toll booth. how many are they lost and devant, I'm confused. Because, ఈ మధ్యన రోడ్లు చాలా బాగా చేశారండి వాజ్పేయి గారు వచ్చిన తర్వాత రోడ్లు చాలా బాగున్నాయండి వెరీ నైస్ ఇండియా ఈజ్ ద సింగర్ టు వెస్ట్రన్ చాలా సౌకర్యంగా ఉందని కారులో వెళ్తుంటే ఇద్దరు అనుకున్నారు అంతా విన్నమైపోయింది ఈ లోపల ఏ విరా చూస్తే పెద్ద బోర్డు రోడ్స్ బూత్ టోల్ బూత్ దగ్గరికి వచ్చాక వాటి టూ రూపీస్ తీసుకున్నారు తీసుకుంటే ఆ దాక్యున వెంటనే పెట్టండి ఇంతంత టౌన్స్ నేను రోడ్లో ఎంత బాగుంటే మాత్రం ఎంత టోల్ తీసుకోవటానికి ఏమీ న్యాయంగా లేదే ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పేస్తే వీళ్ళు దోచేస్తున్నారు అని అనుకుంటా కాబట్టి సంసారం అలాగే ఉంటుంది ప్రతి రిలేషన్షిప్ కూడా అది మీరు సంఘంగా దాన్ని స్వీకరించినట్లయితే మీరు యూ హ్యావ్ టు పే ఎ ప్రైస్ వెరీ బెటర్ ప్రైస్ పే చేయాల్సి కాబట్టి ప్రతి రిలేషన్షిప్ని ప్రేమతో నింపాలి ఆ రిలేషన్షిప్ ఉన్నందుకు గాను నిండైనటువంటి ప్రేమను చూపించి ఆ సంబంధాన్ని సంపన్నం చేయాలి కానీ సంగము ఉండరాదు సంగము ఉండరాదు అని అది ఇపోజిషన్ అనేది కాదు మీరు కొంచెం ఓపిక్గా కనుక పరిశీలించగలిగితే ఆత్మస్వరూపంలో సంగము లేదు మరి ఈ ఘటన ఈ ఆకాశం ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినట్టుంది అనిపించింది కదా అదే మాయ అన్నాం సరిగ్గా అదేవిధంగా ఆత్మస్వరూపంలో సంగము ఉంది అని అనిపిస్తుందే దాని పేరే మాయ అదే అవిద్య కాబట్టి మనిషి గుర్తు చేసుకుంటూ ఉండాలి నా స్వరూపంలో సంగము లేదు భాష ఆకాశం ఇవా అచలం ఆకాశం ఎలాగో ఈ చైతన్యం కూడా చలనము లేనిది అవిక్రియం వికారములు లేనిది వికారము అంటే సుఖ సుఖము దుఃఖము ఇత్యాదులు వికారములు ఈ మనస్సులో వచ్చే మనస్సులో మూడ్ ఉంటుంది చూడండి దానిని వికారము ఉంటారు మూడ్స్ ఎలా మారిపోతూ ఉంటాయండి ఓ క్షణంలో ఓ మూడు ఉంటుంది ఇంకో క్షణంలో మరో మూడు ఉంటుంది మూడ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి పీపుల్ ఆర్ వెరీ మూడీ మూడ్స్ మారిపోతూ ఉంటాయి గ్రామర్లో మూడ్స్ ఉండాలి తప్ప జీవితంలో మూడ్స్ ఉండకూడదునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వికారములు వచ్చేస్తూ ఉంటాయి అవి మనకే ఉన్నట్టు అనిపిస్తుంది కారణం ఏంటంటే మీరు మనస్సుతో మమేకం అవడం వల్ల మీరు మనస్సును సాక్షిగా ఉన్న దర్శించినట్లయితే మీకు తెలిసిపోతుంది ఏమని మీ స్వరూపంలో వికారము లేదు అని తెలుస్తుంది అవి క్రియ మీరు ఉండవు మనస్సు సవయవం కాబట్టి ఒకప్పుడు మూడ్స్ ఒక రకంగా ఉంటే ఇంకొప్పుడు మూడు మారేందుకు అవకాశం ఉంటుంది అవయవం ఉన్న చోట మార్పుకు అవకాశం ఉంటుంది అవయవమే లేని చోట మార్పులకు అవకాశమే ఉండదు నిరవయవం నిత్యం మనస్సు చలము కనుక అనిత్యము కానీ సాక్షిగా ఉండి మనస్సును ప్రకాశింపజేస్తూ ఉండే ఆత్మ అది కాలములకు అతీతమైనది నిత్యము అద్వితీయము రెండవది లేనిది భేద దృష్టి ఉండదు అంటే మనస్సు దృష్ట్యా చూసినట్లయితే మనస్సు దృష్ట్యా జగత్తు దృశ్యము కానీ సాక్షి చైతన్యం యొక్క దృష్ట్యా చూసినట్లయితే ద్రష్టాదృశ్యము రెండు కూడా మనస్సులోనే ఉన్నాయి కనుక ఆ రెండింటికే అతీతమైన సాక్షి చైతన్యము ముందు అటువంటి విభాగం ఏది ఉండదు అద్వితీయం అంటారు ఏకమ్మని అప్పుడప్పుడన్నా తాత్పర్యము అద్వితీయమని చెప్పుటే ఎందుకంటే మీరు మనస్సు దృష్ట్యా కనుక మనస్సు యొక్క అనుభవాన్ని మీరు లెక్కలోకి తీసుకుంటే మీకు భేదమే అనుభవానికి వస్తుంది మనస్సు అన్నాక ఏకత్వము అనే మాట ఉండదు మనస్సుతో వచ్చే ప్రతి అనుభవము భేదరూపంగానే ఉంటుంది ఇంద్రియానుభవములన్నీ కూడా భేదరూపంగానే ఉంటాయి కంటితో చూసే కలిగే అనుభవము నందు అభేదం ఎక్కడ భేదమే ఉంటుంది కాబట్టి ఒక్క సాక్షి చైతన్యం నుండి మాత్రమే అటువంటి రెండవది లేనిది కనుక అద్వితీయం అసంగం ఆత్మ అసంగము చాలా గట్టిగా ప్రతిపాదన చేసిన విషయము అదృశ్యము కంటికి కనపడేది కాదు జ్ఞానేంద్రియములకు విషయము కాదు అం నేను పదే పదే చెప్తా కంటికి ఫ్లాష్ లాగా కనపడింది అది ఆత్మ కాదు చెవి ఏదో ఒక నాదల్లా కదనపడింది అది కూడా ఆత్మ కాదు కనుక స్పష్టంగా తెలుసుకోవాలి అగ్రాహ్యం పట్టుకునేది కాదు కర్మేంద్రియ గోచరము కాదు కాబట్టి మీరు చేతులతోటి పట్టుకోలేరు కాళ్ళతోటి పరిగెత్తి చేరుకోలేరు అగ్రాహ్యం సో ఆ రకంగా మీరు చేరుకోలేరు అగ్రాహ్యం అశనాయా ద్యతీతం ఆ పదాలు చాలా అందమైన పదాలు మీరు గుర్తుపట్టేనో లేదో నాకు తెలీదు చాలాసార్లు వస్తూ ఉంటాయి అంటే ఆ కలిస్కృత శుద్ధం అశనాయా దీర్ఘం ఉంటుంది ఆకారం అంతా స్త్రీని ఆకలి అని ఆకలికి ఆది పెడితే ఏమొస్తుంది దప్పిక దాన్ని పిపాసాల కాబట్టి అశనాయ ఆది అంటే పిపాస తీసుకోవాలి ఈ ఆకలి దప్పికలు ఆత్మస్వరూపానికి ఉండవు కానీ అందరూ ఏమనుకుంటారంటే ఆకలి దప్పికలు ఆత్మస్వరూపానికి ఉంటాయి అని అంటారు ఆకలి దప్పికలు ప్రాణశక్తికి ఉంటాయి ఆత్మస్వరూపానికి ఉండవు మీకు దృష్టాంతం ఏమంటే కొంచెం మీకు ఆ సహన శక్తి ఉండే వీడి ఆ పట్టుదల కనుకున్నట్లయితే మీరు ఏదైనా ఉపవాసం చేస్తున్నారనుకోండి వీళ్ళు నిరసన దీక్షలు ఏమో చేస్తూ ఉంటారు సరిగ్గా అవర్స్ అంటారు లేకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇప్పుడు కొత్తగా ఒకటి జగన్ మొదలుపెట్టేట జగన్ ఫార్ములా అని పేరు దానికి ఏంటంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ నిరాహార దీక్ష ఫార్టీ ఎయిట్ అవర్స్లో మరి మధ్యలో లిక్విడ్ సేవ తీసుకుంటూ ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే అసలు ఏమీ లేదు దాంట్లో అవర్స్ అంటే శుభ్రంగా ఇడ్లీ వడ దోశ తినేసి వెళ్ళిపోయి కూర్చుంటే పది గంటలకి మొన్నడు రాత్రిపూట తెల్లవారు భావం లేచి వెళ్ళిపోవచ్చు సో దాంట్లో ఇంకేముంది ఏమీ లేనే లేదు ఫార్టీ అవర్స్ అంటే సంథింగ్ ఇస్తే సో అలా అది అది పెద్ద ఎక్కువేం కాదు దీన్ని సరిగ్గా చేయని నిరాహార వీక్ష కానీ కొంతమంది చేస్తారు మన రామ్ దేవ్ బాబు గారు పకడ్బందీగా చేశారు నీళ్లే తాగరు వాటెవర్ అనశనము అంటే తినకుండా ఉండుతా అంటే నిజంగా తినకుండానే ఆయన శ్రద్ధగా ఆయన యోగి కనుక హఠయోగి కనుక జాగ్రత్తగా చేశారు బాగా చేశారు ఆ రకంగా చేసే సందర్భంలో ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం డిఫికల్ట్ డేస్ ఇంకా తర్వాత డిఫికల్ట్ ఉన్నాయి ఫస్ట్ డే మీకు ఆకలి వేస్తుంది ఈ ఆకలి సెకండ్ డే కొనసాగుతుంది ఆ రెండు రోజులు మీరు కొంచెం ఓపిక పట్టాలి ఓపిక పడితే థర్డ్ డేకి వచ్చేప్పటికీ ఇంకేమి సమస్య ఉంది ఎందుకంటే ఆకలి చచ్చిపోతుంది ఆకలి సబ్సైడ్ అయిపోతుంది నీరసం ఉంటుంది ఆకలిపోతుంది నీరసం ఉంటుంది కాబట్టి అలా పడుకుని ఉండడం అంతవరకు కూర్చొని ఉంటారు ఇంకా పైన నడువాల్సి ఉంటారు సో నీరసంగా ఉన్నప్పుడు యాక్టివిటీ తగ్గిస్తే సో బాడీ విల్ సర్వ్ అయి అలా కొంతకాలం నడిపించవచ్చు ఆ తర్వాత ఫ్యాట్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కరగడం ప్రారంభిస్తాయి ఫ్యాట్ బాడీ స్టార్ట్స్ టేకింగ్ ఎనర్జీ ఫ్రమ్ ది ఫ్యాట్ అప్పుడు ఫ్యాట్ని బ్రేక్ చేసే ఎనర్జీ కింద మార్చుకునే టైంలో కీటోన్స్ అనేవి ఒక కాంపౌండ్స్ ఫార్మ్ అవుతాయి కీటోన్స్ ఫార్మ్ అయితే బ్లడ్లో కీటోన్స్ యొక్క ప్రజెన్స్ నార్మల్గా ఉండదు సో బ్లడ్లో కీటోన్స్ ప్రజెన్స్ కనబడుతుంది ఓల్డ్ బ్లడ్ టెస్ట్ చేస్తూ దట్ ఈజ్ ఎ స్టేజ్ విచ్ ఈజ్ నాట్ వెరీ గుడ్ ఫర్ జనరల్ హెల్త్ సిక్స్త్ సిక్స్త్ డే సెవెంత్ డే వచ్చేప్పటికీ కీటోన్ బాడీస్ కనబడతాయి మొన్న రామ్ దేవ్ బాబా గారికి టీటోన్స్ కనపడిన వెంటనే అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టి గ్లూకోజ్ వేసేస్తారు అప్పుడు ఈ టీటోమ్స్ సమస్య పరిష్కారం అవుతుంది ఆ తర్వాత ఇంకేదో సమస్యలేవో వస్తాయి ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఆకలి దత్తత అనేది ప్రాణధర్మములు మొదటి రెండు రోజులు మీకు ప్రాణపాదార్థ్యం వల్ల నాకే ఆకలి వేస్తోంది నాకే దప్పిక వేస్తోంది అని అనిపిస్తుంది మూడో రోజు నుండి మీకు ఆకలి దప్పిక ఉండవు కానీ బుద్ధి ఆత్మ చైతన్యం చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది చైతన్యం ఉంటుంది చైతన్యం మొదటి రోజు ఎలా ఉందో మూడో రోజు కూడా అలాగే ఉంటుంది కానీ మొదటి రోజు ఆకలి ఉన్నట్టు అనిపిస్తుంది అది చైతన్య ధర్మం కాదు చైతన్య ధర్మమే అయితే మూడో రోజు కూడా ఉండాలి చైతన్య ధర్మం కాదు అసలు అందుకోసం చెప్పాను ఈ కథ అంతా కూడా ఇక మూడో రోజు నుంచి జ్ఞానము సమానంగా ఉంటుంది జ్ఞానంలో తేడా ఏ ఉండదు కానీ ఆకలి దప్పికలు ఉండవు ప్రాణధర్మాలు క్షీణిస్తాయి అది ప్రాణమునకు ముప్పు జ్ఞానానికి ముప్పేమీ కాదు కాబట్టి జ్ఞానం లేరు ప్రాణం లేరు శంకర్లు చాలాసార్లు చెప్తారు అదంతా ప్రాణమయ కోశం సెకండ్ కోశ అన్నమయ ప్రాణమయ కాబట్టి అశనాయా ద్యతీతం అనిచేతనే ఆకలి వేయదు ఆత్మకు ఆకలి ఉండదు దప్పిక కూడా ఉండదు ఆత్మ ఉండదు బ్రహ్మాత్మతత్వం అది బ్రహ్మ బ్రహ్మాత్మతత్వం అని అర్గాల సమాసం సంధి బ్రహ్మ ఆత్మతత్వం అదే బ్రహ్మ అదే ఆత్మస్వరూ తత్వం అంటే స్వరూపం సో బ్రహ్మ ఆత్మస్వరూపం నహి ద్రష్ర్దృష్టే విపరిలోకో విద్య శృతే ఇది బృహదారుణ యొక్క శృతి ఇప్పుడు దృక్చైతన్యము వలదు దృక్ సో ఈ దృక్చైతన్యము ఎప్పటికీ లుప్తము కాదు ఇప్పుడు కన్నుతో చూస్తున్నారనుకోండి కన్ను మూసేశారు మూసేస్తే ఈ చూపు పోయింది ఈ చూపుకు లోపం వచ్చేసింది లోపించింది లోపించిందంటే లేకుండా అయిపోయింది ఈ చూపు లోపించింది కానీ ఈ లోపల ఉన్న దృక్చైతన్యం లోపించిందా లోపించలేదు నీకు ఎలా తెలుస్తుంది ఏదంటే ఇప్పుడు కళ్ళు మూసుకున్నాయి చూడటం లేదు అని తెలుస్తుందా తెలుస్తుంది కాబట్టి లోపల ఉన్న దృక్చైతన్యం లోపించలేదు ఒకవేళ లోపల ఉండే దృక్చైతన్యం లోపించిందనుకోండి ఇప్పుడు ఏమవుతుంది కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నాను అనే అనుభవం కూడా ఉండదు కళ్ళు మూసుకోవడంతో వీడు రాయిలా అయిపోతాడు కానీ మీరు అలా అయిపోవట్లేదు మీరు కళ్ళు మూసుకున్నా చక్కగా బుద్ధి అన్నీ తెలుస్తూ ఉన్నాయి కదా కాబట్టి ఇప్పుడు రెండు చూపులు వచ్చాయి ఇక్కడ ఒకటి అనిత్యమైన దృష్టి అది కంటి యొక్క దృష్టి ఈ కన్ను వెనకాల ఉండే ఒక దృక్చైతన్యం ఉన్నందుసరా దానిని నిత్యమైన దృష్టి దృష్టి అంటే జ్ఞానం ఇది నిత్య జ్ఞానం కన్నుతో వచ్చే జ్ఞానము కన్ను తెరిచినప్పుడు ఉంది కన్ను మూసినప్పుడు లేదు కానీ కన్ను వెనకాల ఉండే జ్ఞానము అది తెరుచుకోవడం మూసుకోవడం ఏమి ఉండవు దానికి నిత్యంగా ఉంటుంది జాగ్రత్త వ్యవస్థను ప్రకాశింపజేసే చైతన్యమే స్వప్నావస్థని సుశుక్తిని కూడా ప్రకాశింపజేస్తుంది జాగ్రత్త లుప్తమైపోతుంది మీరు నిద్రలోకి వెళ్ళగానే జాగ్రత్త లుప్తమైపోతుంది కానీ చైతన్యం లుప్తం కాదు నటి దృష్టి దృష్టే విపరిలోపహ అంటే లుప్తమవుట అనేది ఆ దృక్చైతన్యానికి లేదు అని శృతి చెప్తోంది కాబట్టి ఆ దృక్చైతన్యము ఎటువంటి వికారములను లోపమును పొందదు అది పట్టుకోలేకపోయారు వీళ్ళు బౌద్ధులు నైతద్బుద్ధైన భాషితం ఆ పాయింట్ ఆ దృక్చైతన్యమునకు వినాశము లేదు వికారము లేదు అది కూటస్థము అచలము అది ఉంటుంది దాని మీదనే ఈ చలములన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి ఈ చలములను బాగా వ్యాఖ్యానం చేశారు పాపం వాళ్ళు చలము వెనకాల ఉండే అచలమును పట్టుకోలేదు జ్ఞానజ్ఞేయ జ్ఞాతృభేదరహితం పరమాత్తత్వం అద్వయం ఇదే యథార్థమైన స్వరూపము పరమార్థ అంటే యథార్థమైన తత్వం స్వరూపము ఇదేమిటంటే ఇప్పుడు చూడండి మీరు కంటితో చూస్తున్నప్పుడు జ్ఞాత జ్ఞేయము జ్ఞానము ద్రష్టాదృశ్యము దర్శనము ఒకటే సో చూడ చూడబడేది చూచేవాడు చూచుతానే ఒక క్రియ ఒక వ్యాపారము ఇవాళ మూసుకున్నాను కళ్ళు చూడటం లేదు కళ్ళు తెరిచాను ఇప్పుడు చూస్తున్నాను అని ఒక వ్యాపారం దీనిని త్రిపుటి అంటారు ఏమండి మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ అలాగా జ్ఞానరూపంగా నిలిచి ఉన్నారనుకోండి శుద్ధ జ్ఞాన రూపంగా నిలిచి ఉన్నారు శుద్ధ అంటే ఇంద్రియ వ్యాపారాలన్నీ బంద్ చేసేశారు కళ్ళు అది వస్తుంటే చెవి కూడా బంద్ బంద్ అంటే మీరు ఉపేక్ష చేసేస్తే ఇంకా శబ్దాలని పట్టించుకోకపోతే ఇంకా అది లేనట్టే లెక్క ఇంకా మనస్సు ఉంటుంది మనస్సు యొక్క వ్యాపారాన్ని కూడా స్టాప్ చేసేట ఏకదా ధ్యానం అంటే అటువంటి సంకల్పరహిత స్థితిలో మీరు ఉన్నప్పుడు నేను ఉన్నాను ఆ ఆ సత్తా జ్ఞానరూపంగా ఉంటుంది తెలుస్తూ ఉంటుంది నేను ఉన్నాను ఆ ఉండడము తెలుస్తూ ఉంటుంది ఎలా తెలుస్తూ ఉంటుంది స్వయంగా తెలుస్తూ ఉంది స్వతహాగా తెలుస్తూ ఉంటుంది కంటుతో చూసి తెలుస్తూ ఉండడం కాదు మనస్సుతోటి మననం చేసి తెలుస్తూ ఉండడం కాదు ఎందుకంటే మనస్సు లేదు కన్ను లేదు కదా అది స్వతహాగా తెలుస్తూ నేను ఉన్నాను స్వతహాగా తెలుస్తూ ఆ స్వతహాగా తెలుస్తూ ఉండే సత ఏదైతే కలదో జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ అనే త్రిపుటి ఆ భేదము ఉండదు చూసారా ఓ ఆత్మతత్వము పరమార్థతత్వము అది ఏ ఈ భేదము లేకుండా అద్వయము అంటే అద్వయము అంటే అద్వైతము అంటే ఇది కర్మండి వీళ్ళు ఇటు నిలబడ్డాడు అటువైపు దేవుడు నిలబడ్డాడు ఏవి ఒకటే అంటానేవి వీళ్ళని వీళ్ళ పూర్వపక్షాన్ని ఇలా ఏడుస్తాయి కాబట్టి వీడి ఫోన్లండి ద్వైతమే వీడు ఇటు దేవుడు అటు నిలబడితే వీడు ఎంత అయోగ్యుడు అభాగ్యుడు దేవుడు ఎంత గొప్పవాడు అయినప్పటికీ కూడా ఇటు నిలబడ్డవాడికి పోలికగా అటు నిలబడ్డవాడు భిన్నంగా ఉండి పరిచ్ఛిన్నుడు అయిపోలేదండి వారికి వీడెంత దూరమో వీడికి వాడు దూరం అయిపోలేదు దూరం అంటే దూరమే కాదు వీడు వాడికి ఎంతో వాడికి వీడు అంత అవ్వలేదు అయ్యలేదా కాబట్టి అది ఆ ద్వైతంలో దరిదా ఇట్స్ ఓకే సో అటువంటి ద్వైతము అది అనుభవానికి వస్తోంది కనబడుతోంది కానీ సత్యం అది అని చూసుకోవాలి మంచిది ఆ రకంగా చెప్పడం ఇది అద్వయం ఉన్నప్పుడల్లా ఓసారి ఆ ద్వైతం మీద ముట్టిగా వేస్తూ ఉండాలి అదొక పరిపాటి లేకపోతే ఆయన అద్వయం అన్నందుకు నేను పాఠం చెప్పడం అద్వయం అని సంస్కృతం తెలుగు ఏమిటి అద్వయము అది తెలుగు దద్వయుద్ది డూలు పెట్టుకుపోతే కొన్ని తెలుగు అనువాదాలు ఉంటాయి కొన్ని ఆకాశము వలయచలము అయము నిరవయము నిత్యము అద్వితీయము అసంగమో దృశ్యమో గ్రాహ్యమో శనాయాద్యతీతము బ్రహ్మాత్మతత్వము పులుస్తాలు దాంట్లో మళ్ళీ ఇంత పొడుగు వాక్యంలో మూడు ప్రింటింగ్ మిస్టేకులు దానికి ఇది తోడు పుస్తకాలండి వెరీ ఇర్రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా పుస్తకం రాసేపుడు ఆ పుస్తకం కనుక ఒక ప్రణాళిక ఉండాలి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఒక బాధ్యతగా రాయాలి పుస్తకం ఎందుకంటే ఈ పుస్తకాన్ని ఎవరో కొంతమంది అయినా కొనుంచి చదువుతాను చదివినప్పుడు వాళ్ళు పెట్టిన సొమ్ములకి తగ్గ లాభం వాళ్ళకు కలగాలి మీరు ఏదైనా పుస్తకం కొని ఒక్క పది పేజీలు చదివితే మీకు ఆ మంచి పుస్తకం కొన్నాంరా అని నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు ఎవడో పుస్తకం కొన్నాను మీ పుస్తకం కొన్ని నెల రోజులు అయిందండి పది పేజీలు మాత్రమే చదవగలిగాను కానీ నాకు కడుపు నిండిపోయింది ఆ పది పేజీలతోటే ఐమ్ వెరీ హ్యాపీ అని నాకు ఫోన్ చేసి కాబట్టి పుస్తకం అంటే కొంత వాడు మొత్తం రెండు పేజీలు చదివినా కూడా మంచి పుస్తకం రాయదని అనిపించాలి అలాగే సరే జ్ఞానజ్ఞేయ జ్ఞాతృభేదరహితము అని రాస్తే అది తెలుస్తూనే ఉంది కానీ చదివివాడికి ఎంతో కొంత ఉపకారం చేసి ఇట్లా ఉండాలి కదా కాబట్టి తెలియవాడు తెలియబడేది తెలుసుకునుట అనే విభాగపూర్వకంగా మనకు అనుభవాలన్నీ కలుగుతూ ఉంటాయి కానీ ఆత్మానుభవంలో ఇటువంటి అవనుభ ఇటువంటి వైవిధ్యము భేదము ఉండదు అని అస్తే అప్పటికి కూడా తెలియనివారు ఒకడు ఉంటాడు చాలామంది ఉంటారు అంత అలా రాసినా తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళ సమాచారం లేరు కానీ కొంత తెలుసుకునే స్వభావం గలవాడికి చాలా సహాయం చేసినట్లు ఏతన్న బుద్ధేన బుద్ధుడు మనస్సు చలము మనస్సు యొక్క అనుభవానికి వచ్చే జగత్తు మిథ్య అని పాపం బుద్ధుడంటే బుద్ధుని మతాన్ని స్వీకరించిన బౌద్ధులు క్షణిక విజ్ఞానం అది చాలా బాగా ప్రతిపాదన చేశారు ఎవడనే గ్రేట్ సర్వీస్ కానీ ఈ అద్వయ ఆత్మతత్వాన్ని భేదరహితమైన అవిక్రీయమైన ఆత్మతత్వం మాట వాళ్ళు విస్మరించినారు అంటే దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టలేదు ఫోకస్ పెట్టలేదు దాని ఒక మన వేదాంతం బాగా చదువుకున్న బ్రహ్మచారి చాలా సిన్సియర్ బ్రహ్మచారి ఈ బ్రహ్మచారిలో రెండు రకాలు ఉంటారు ఒక రకం బ్రహ్మచారులు దీన్ని వేదాంతాన్ని ప్రొఫెషన్ కింద మార్చుకునే ప్రయత్నంలో ఉంటారు ఎందుకంటే దీంట్లోకి వచ్చారు దే హ్యావ్ బర్న్ టు దేర్ బోట్స్ మళ్ళీ వెనక్కి ఏదో బీటాక్ బీటెక్ బీకామో చదువుతూ వచ్చి ఉంటాడు వెనక్కి వెళ్తే వీడి కామర్స్ ఎవరికి ఇప్పుడు కామర్స్ మారిపోయింది వీడి కామర్స్ ఎవరికీ అక్కర్లా వీడి టెక్నాలజీ అసలే అక్కర్లా ఎవడైనా మ్యూజియంలో ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమో చూసుకోవాలి ఎప్పుడో పదేళ్ల బీటెక్ చదివిన వాడికి ఇప్పుడు ఇప్పుడు బీటెక్కి దానికి సంబంధం ఏమైంది సో ఆ రకంగా ఇంకా దే హవ్ బర్న్ ట్ దేర్ బోట్స్ ఎలా గో బ్యాక్ కాబట్టి ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ దీంట్లో ఉన్నాం కనుక దీంట్లోనే మనం ఒక మార్గాన్ని ఎంచుకోవాలి వెరీ స్మార్ట్ పీపుల్ వెరీ స్మార్ట్ చాలా ష్రూడ్గా ఉంటారు గుండెలు తీసిన బంతులుగా ఉంటారు నిజంగా నేను చూస్తూ ఉంటా వాళ్ళు ఏం చేస్తారంటే స్వామీజీ కనబడ్డాడు అనుకోండి ఈ స్వామీజీ వల్ల మనం ఏమి ప్రయోజనాన్ని పొందొచ్చు అని చూసుకుంటాం సో స్వామీజీ మెత్తటి వాడే పర్వాలేదు ఏదైతే జాలి అల్లిటికీ తలకాయ ఊపుతాడు అప్పుడప్పుడు అవసరమైతే కొన్ని పైసలు కూడా ఇస్తాడు పుస్తకం ఏది కావాలన్న దొడుకో ఒక్కళ్ళు ఊరికే ఇస్తాడు తర్వాత భోజనం కూడా ఐదుతో పాటే వాళ్ళకి కూడా భోజనం వస్తుంది తర్వాత ఏదైనా నాలుగు మొక్కలు కనుక పనులు పని నేర్చేసుకుంటే పొద్దున్న ఉపన్యాసం కూడా బాగా ఇవ్వచ్చు అని ఇంత ప్లాన్ వేస్తారు వద్ద వద్ద అలా ఉంటారు కానీ కొంతమంది చాలా సిన్సియర్గా ఉంటారు నా దగ్గర ఒక సిన్సియర్ బ్రహ్మచారి గురించి చెప్తున్నాను బాగా చదువుకున్నాడు అతను మంచి నిష్ట చాలా నిజంగా బ్రహ్మచారి అనే పదానికి అర్హుడుగా ఉంటాడు అతను విపశన ఒక మెడిటేషన్ ఉంది దానికి వెళ్ళాడు దాంట్లో కూడా మంచిగా సహజంగా సిన్సియర్ పర్సన్ కదా దానికి వెళ్ళే యాత్ర కూడా చాలా శ్రద్ధగా నేర్చుకున్నాను నన్ను అడిగారు వెళ్ళమంటానని వెళ్ళని చెప్పు అంటే మరి సిద్ధాంతంలో తేడా ఉంటే ఉండని నీకు తెలుసు కదా వాళ్ళు ఏదైనా తేడాగా చెప్తే వీళ్ళు ఈ పాట తేడాగా చెప్తున్నారో నీకు తెలిసిపోతుంది తెలియనివాడు కన్ఫ్యూజ్ అవుతాడు కానీ సమర్థుడికి సమస్య ఉందండి ఎక్కడికి వాడికి అర్థమవుతూనే ఉంటుంది ఓహో ఇదిలా వీళ్ళ సొత్తా అని తెలిసిపోతుంది వెళ్ళాడు మంచిగా ఒక టెన్ డేస్ క్యాంపులు ఉంటాయి కానీ సీనియర్స్కి వన్ మంత్ ఉంటుంది ఏదైనా వన్ మంత్ కేసు వచ్చాను అప్పుడు నేను కూర్చోబెట్టి అడిగాను అన్నాడు ఏమీ పర్వాలేదండి వేదాంతానికి అంత విభిన్నంగా ఏమీ లేదు అంత వేదాంతం వాళ్ళు అటువైకి అటువైపు వెళ్తే మనస్సంతా కలుషితమైపోయి కలిసి వేసినట్లయిపోతుందనేట్టుగా ఏం లేదు ఇప్పుడు ఫోకస్ అద్వయ ఆత్మతత్వం మీద ఉండదు కానీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఆత్మనే అంటారు బుద్ధుని బోధలు వీటికి అనుకూలంగానే ఉంటాయి కానీ మెడిటేషన్ మీద మాత్రం చాలా బాగా ఫోకస్ ఉంటుంది బాగా నేర్పుతారు అని చెప్పాడు కాబట్టిలో ఎవరైనా విపశ్యన మెడిటేషన్ చేయదలుచుకుంటే యూ కెన్ థింక్ ఎఫ్ ఎట్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఒపీనియన్ అయిపోతుంది సాధారణంగా నేను గుడ్ చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇవ్వకున్న దోషాలు సర్వత్రా ఉంటాయి మనలో కూడా ఉంటాయి ఇవ్వకున్న దోషాలు అందరి ఎందుకు ఉంటాయి గుణాన్ని చూసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది సో వాళ్ళు కూడా మంచిగా అన్నీ తెలుసుకున్నారు కానీ జగన్ మిథ్యాత్వాన్ని నిరూపించడంలో వాళ్ళు దిట్టలు వాళ్ళని మించిన వాడేవాళ్ళు లేడు శంకరాచార్యులే శంకరాచార్యులు కాకపోవచ్చు దాని వారి తర్వాత వ్యాఖ్యాతలు దోహార్లుగా బాబు మీకు మీరు జగన్ మిథ్యాత్వాన్ని మీరు మాతో సమౌజ్జీలుగా ఉన్నారు తప్ప తక్కువ వాళ్ళు మాత్రం మీరు కాదు అని మెచ్చుకున్నారు కానీ ఏతద్ బుద్ధి నైతద్ బుద్ధి అయిన వాళ్ళు ఈ పాయింట్ మాత్రం వాళ్ళు చెప్పలేదు చూడండి ఈ అచలమైనటువంటి ఆత్మతత్వాన్ని మాత్రం వాళ్ళు సరిగ్గా చెప్పలేదు కాబట్టి దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది వాళ్ళు చెప్పిన దానికి దీన్ని జోడించుకుంటే యూ హ్యావ్ బెస్ట్ ఆఫ్ బోత్సరి యపి బాహ్యార్థ నిరాకరణం జ్ఞానమాత్ర కల్పన చ అద్వయవస్తు సామీప్య ముక్తం శంకర భాష్యం లాంటిది ఏమీ లేదండి అసలు అమేజింగ్ లేదు కాగడా పెట్టి దారి చూపించినట్టే వాళ్ళని ఎలా పొగిడిస్తున్నారో చూడండి వాళ్ళు ఈ ఒక్క మాటే చెప్పలేదు అంత మాత్రం వాళ్ళని మీరు తక్కువగా అంచనా వేయొద్దు వాళ్ళు చాలా బాగా చెప్పారు ఇది ఒక్కటే చెప్పలేదండి సార్ చాలా బాగా చెప్పింది ఏమిటి ఎందుకంటే ఎతద్బుద్ధైన నా భాషితం అన్నప్పుడు వాళ్ళ పాజిటివ్ పాయింట్ కూడా మనం పట్టుకోవాలి వాళ్ళు బాహ్యార్థ నిరాకరణం చేశారు అంటే బాహ్యమునందు వస్తువు లేదు ఘటము బయట ఒకటి స్వతంత్రంగా ఘటము వస్తువు స్వతంత్రంగా ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్ ఒకటి బయట ఉంది అని ఎవళ్ళు అనుకుంటారు లోకంలో వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసినా ఏమయ్యా ఘటన లేదంటావు కాఫీ ఇస్తే దీంట్లో కాఫీ ఇస్తారు కదా కాఫీ ఇప్పుడేగా కాఫీ పుచ్చుకున్నావు టిఫిన్ కింద కాఫీ తాగి ఘటన లేదని చెప్తున్నారు అని ఒక ఆర్గ్యుమెంట్ ఇలా అర్గ్యూ తర్వాత ఇంకా ఏమంటారంటే దేవుడికి పూజ చేసేప్పుడు కలశం కలశ ప్రోక్షణం చేస్తావా దేవ కలశం పెడతావు అక్కడ ఆ కలశానికి పూజా తీపేస్తావు కలశం గంధపుష్పాక్షరైర్భ్యర్చ్య కలషాకి గంధతోటి పుష్పల అక్షతులతోటి అభ్యర్చ కలశస్ ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రి మూలే త్ర స్థిత బ్రహ్మా మూలే త్రథితో బ్రహ్మా మధ్య మధ్య మధ్య మాతృగణ స్మృత ముఖౌ చె సాగ సీపంధరా యగ్వేదోథ యజుర్వేద సామవేదోహ్య అంగైర్చి సర్వే కలశాంబు సమాశ్రిత అంబోయ్ కలశమంటే ఎంత గొప్పతు కలశ అంటే ఘటవనర్థం ఆ కళశే ఎు ధావీ పవిత్రే పరిశిచ్య ఉక్త వర్ధతే కలషం గురించండి అదంత మంత్రం యజ్ఞేషు కలశ వర్ధతే ఉక్తై మంత్రై మంత్రై మంత్రములతో కూడి వర్ధతే చక్కగా ప్రకాశిస్తూ ఉన్నది అని కలశాన్ని గురించి చెప్తారు ఏడు నువ్వు కలశం మిక్స్ అంటావేమిటి చూడండి ఉందో కాబట్టి లౌకికులైనా సరే ఘటము బాహ్యార్థము సత్యము స్వీకరిస్తారు కర్మకాండ ప్రధానమైన వాళ్ళు కూడా ఘటం బాహ్యార్థం సత్యమని స్వీకరిస్తారు కొంచెం మీరు ఫిలాసఫీలోకినండి కార్కికులు వాళ్ళు బాహ్యార్థం సత్యమని స్వీకరిస్తారు కర్మమీమాంసకులు ఇది సత్యం అంటారు సాంఖ్యులు సత్యం అంటారు వైయాకరములు వాళ్ళు కూడా మేమున్నా ఉంటారు నీకు ఎందుకంటారు ఫిలాసఫీ గురించి నీకు నువ్వు పదము చూసుకోవచ్చు కదా పద నిర్మాణము అది చూసుకోవచ్చు గ్రామర్ వాళ్ళకి ఫిలాసఫీతో ఏమిటంటే సంబంధం భాషా శాస్త్రంలోకి వెళ్ళాలి కానివంటే మేము ఉన్నాము అని వైయాకరణులు స్ఫోటవాదము ఇదేది పెట్టి ఓకే అయితే ఘటము సత్యమంటవా అసత్యమంట సత్యము ఘటమనే పదం ఉంది కదా సత్యం కాకపోతే మిత్యం ఉంటుందా పదం పదానికి అర్థం పదార్థం సత్యము అని వాళ్ళు పెద్ద వార్థులు వాళ్ళు వస్తారు వైయాకరణలు ఈ రకంగా డాక్టరింగ్ పీపుల్ అందరూ కూడా ఇది సత్యం ఘటము సత్యం కాదురా తప్ప సత్యం కాదురాయినా అది తప్పది అది సత్యం అది మట్టిది అని నువ్వు చెప్పు అది ఘటమా మట్ట తేల్చి చెప్పు అంటే నువ్వు మట్టినే చెప్పాల్సి ఉంటుంది ఇలా ముట్టుకుంటే నీకు మట్టి చేతికి తగిలినట్టుందా లేకపోతే మట్టి కంటే భిన్నమైనది మరేదైనా చేతికి తగిలినట్టుందా అంటే మట్టి చేతికి తగిలినట్టు పోను నాలుగు మీద పెట్టుకుని చూడు నాలుగు మీద పెట్టుకుంటే అది మట్టి రుచి వచ్చిందా లేకపోతే మట్టి కంటే భిన్నమైన రుచి ఏమైనా ముక్కుతో వాసన మట్టి వాసన వేస్తుందా లేకపోతే భిన్నమైన వాసన మట్టి వాసన మరి మట్టిది ఈ ఘటన కడించు పట్టుకొచ్చాము అని ఈ రకంగా ఇలా మొదలుపెట్టి బాహ్యార్థాన్ని నిరాకరించడంలో అంటే అలాగనిపితే స్వతంత్రంగా ఘటన అనేది లేదు అది ఎంటైర్లీ ఎవరు ప్రొజెక్షన్ అది అజ్ఞాన కల్పితము సుమా అని నిరూపించటంలో వాళ్ళు చాలా గొప్ప జట్టలు అలా నిరూపించడం ద్వారా ఏమవుతుందో తెలుసునండి అద్వయ వస్తు సామీప్యం మీరు ఇదే సత్యమని కూర్చుంటే అసలు సత్య వస్తువు నుంచి వంచితులు కానీ ఇది మిథ్యరా మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో జగత్తు మిథ్యని తెలుసుకుంటారో ఆత్మ సత్యము ఆ జ్ఞానము చాలా సరళంగా ఉదయిస్తుంది కాబట్టి పాపం చాలా సహాయం చేస్తున్నారు మనకి అద్వయ వస్తువు అంటే ఆత్మ దాని దగ్గరకు వెళ్ళడంలో వాళ్ళు గొప్ప ఉపకారం చేసిన మాట వాస్తవం అదొకటి తర్వాత జ్ఞానమాత్ర కల్పన చ ఇప్పుడు ఘటము అంటే జ్ఞానమేది జ్ఞానమే ఘటనామరూపములో పరిచ్ఛిన్నంగా అయింది కండిషన్డ్ నాలెడ్జ్ ఘటము అంటే కండిషన్డ్ నాలెడ్జ్ నాలెడ్జ్ అది కండిషన్డ్ అంతకంటే వేరేం లేదు అక్కడ బాహ్యార్థం లేదు అంటే ఘట జ్ఞానము కంటే భిన్నంగా ఘటమనేది ఏది లేదు మరి ఘటమనే వ్యవహారం ఉన్నది కదా ఆ జ్ఞానానికే ఘట జ్ఞాన ఘటమనే వ్యవహారము వీళ్ళు చేసుకుంటున్నారు ఘటజ్ఞానం లేకుండా ఘటం ఎప్పుడైనా ఉందా లేదు కాబట్టి ఘట జ్ఞానమునే వీళ్ళు ఘటమని వ్యవహరిస్తున్నారు అది వ్యవహారం అంటే వీడికి ఘట ఘటాకార ఏర్పడుతుంది ఏర్పడితే వీడు ఏమన్నా ఓహో మనస్సులో ఘటాకార వృత్తి ఏర్పడింది అనాలి ఇది అలా అండి బయట ఘట ఉందంట మనస్సులో ఘటాకార వృత్తి కలిగితే బయట ఘటం ఉండే అన్న సంబంధం ఉండడానికి ఆ మాట్లాడడానికి ఆ రకంగా థింక్ చేయడానికి అలవాటు పడుతుంట కాబట్టి ఇదంతా కూడా జ్ఞానమాత్ర కల్పన జ్ఞానమాత్రే కల్పన ఇక్కడ ఉన్నది జ్ఞానము మాత్రమే కానీ ఎందుకు ఘటపటది జగత్తుని మీరు కల్పించి కూర్చుంటున్నారు అని వాళ్ళు ఆ విషయాన్ని కూడా చాలా బాగా చెప్పి అద్వయ వస్తువు దగ్గరికి దగ్గరికి తీసుకువచ్చినారు సో వాళ్ళకి ఇచ్చి క్రెడిట్ని వాళ్ళకి ఇచ్చేయాలి శంకర్లు ఇక్కడ అవతారికేమంటారంటే టీకాకారులు అద్వయ వస్తువు సామీప్యం అంటే ఏమిటి రావడం అంటే ఏమిటి ఏం దూరం దగ్గర డిస్టెన్సులు కాదుగా అంటే అద్వైతే బుద్ధి అవతార అనుగుణత్వం ఇహ సామీప్యం మీరు ఎప్పుడైతే బాహ్య వస్తువు నిరాకరణం చేసి ఘటపటాది ఘటపటాది నామరూపములన్నీ కూడా ఆ జ్ఞానమునందు మాత్రమే కల్పించబడుతున్నవి అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు బాహ్య వస్తువు నిరాకరించటము వైరాగ్యం చాలా సరళమైపోతుంది ఆ జ్ఞానమునందు నిష్ట కలుగుతుంది ఎందుకంటే సర్వము జ్ఞానమే ఆ జ్ఞానమే నా అని వీరు తెలుసుకునేందుకు చాలా దారి సుగమం సో ఈ విధంగా అద్వయ వస్తు సాక్షాత్కారానికి అనురూపంగా వీళ్ళు చేసిన బోధలు సహకరిస్తున్నాయి చూడండి ఎంత బాగా చెప్పారు శంకర వివేకానంద స్వామి ఏమన్నారంటే బుద్ధుడు బౌద్ధము భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోవడం అది భారత ధర్మానికి భారతీయ ధర్మానికి పెద్ద నష్టము గొడ్డలి పెట్టు వంటిది అని వ్యాఖ్యానించారు అండి సౌండ్ బాగుండదండి బ్యాక్గ్రౌండ్లో ఏ సౌండ్ వస్తుంది ఏమిటా సౌండ్ ఇది కట్టేయాలండి కట్ చేయాలి నేను ఇందాక నుంచి ఫీల్ లేదు కంట్రోల్ లేకపోవడం ఒకటి అది ఇక్కడికి వెళ్తుంది ఇది మైక్ ఆన్లో ఉంది దీంతోపాటుగా అది కూడా వెళ్ళి చక్కగా యాంప్లిఫై అయ్యి మీకు చక్కగా ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్లో కనిపడుతుంది ఇప్పుడు ఎలా ఉంది ఇందర నుంచి ఎలా ఉంది వెరీ బిగ్ డిఫరెన్స్ అంటే ఒకప్పుడు ఈ స్వరపేటిక మంచి బలంగా ఉన్నప్పుడు ఈ తేడాలు ఏమో తెలియా ఇప్పుడు స్వరపేటిక అరవై నుంచి ఏదో కొంతకాలం నుంచి పనిచేస్తుంది కదా ఫర్ సమ్ టైం ఇట్ వర్కింగ్ అండ్ సో స్లోలీ Uh, it uh, protests apudu itwanti background noise unnapudu you have to speak above the that noise vera noise ne daatukune matadalali rasway ee kind of noise ee jagane anni manusharu edi cheyaledu i am not going anywhere అసలు ఉపన్యాసాలకి ఎవరు ఎవరు పిలిచినా నోనే చెప్తుంది ఎందుకు ఉంటే క్లాసు చెప్పేసి ఆ రోజు కూడా ఇష్టం తీసుకుంటే సార్ ఇంకా ఏదో కొంత రెమనాన్స్ అంటారు అంటే శేషం ఇంకా కొంత శేషం అలాగా అది కొంతకాలం ఉంటుంది అలాగే ఒక్కసారిగా డౌన్ ట్రైన్ స్టాప్ లాగా ట్రైన్ స్టాప్ అవ్వాలంటే ఓ మైల్ దూరం అప్పుడు అవుతుంది అలా ఎనీవే కాబట్టి అద్వయవస్తు సామీప్య ముక్తం సో వివేకానంద స్వామి పాపం ఆయన వాపోయినాడు భారతీయ తత్వశాస్త్రానికి పెద్ద హాని కలిగింది బౌద్ధము దేశాన్ని బిగి మన కథలో ఏమని చెప్తారు శంకరులు బౌద్ధులందరినీ కొట్టేసి బయటికి పంపిణీ చేసారండి ఆయన కొట్టేసి పంపించండి